కీర్తన మూడు వందల అరవై ఒకటి మన్నించు శ్రీనరసింహ పట్టి ప్రహ్లాదు నకై కంబములోన నుండివి గట్టిగా కనక దైత్యు ఖండించితివి ఇట్టినీ చేతలు విని ఇందరు గొల్చేరు నిన్ను కట్టుకుంటి వింత పని ఘనారసింహ దేవతల మరాలించి దీకుంటి వింతపనికి పనికి చేవన భయములిచ్చి చేయెత్తివి దేవుడవని ఎరిగి త్రిజగాలు మొక్కి నీకు నీవల్లనే వచ్చెనిది నిత్యనారసింహ భూకాంత విన్నపము పొంచి విని గురైతివి శ్రీకాంత తొడ మీద జేకుంటివి మీకును శ్రీవేంకటాద్రి మీద నేచరనంటిమి దాకొని మీ మహిమలు దండి నారసింహ